కీర్తన నాలుగు వందల యాభై అటుగా నమోసపోక హరినీకే అన్నియునూ కటించుటే ఎక్కుడూ కమలారమణ నిన్ను చూడని కన్నులు నీచువల కన్నులు చిన్ని నీ కథ విన చెవులు రాట్నపు చెవులు ఉన్నతి నీకడకు రాకున్న కాళ్ళు మరగాళ్ళు సన్ను తీసేయని జిహ్వా హరినుప జిహ్వా చేరి నిన్ను పూజించని చేయి దెనపు చేయి తారినీకు మొక్క నట్టి తలయే పెడతలా సార్యనీ ముద్రలేని భుజములు బుద్భుజములు చేరినీ దాస్యములేని దేహము సందేహము వనమాలలున్న గ్రీవము కంబుగ్రీవము ఘనమిది తెలియుటే కైవల్యము ఎనయ శ్రీ వెంకటేశ ఇటు నన్ను ఏలితివి అనుమానమెల్లవాసే అన్నిటా నాకును